ప్రతి వాడు చూడండి అమ్మో ఏమైపోతుందో అని అనుకుంటున్నానండి ఏమిటవుతావు ఎత్తి కొదలేస్తే మూడవుతావు మహా ఇది అంతకుమించి ఏమో అంతే కదా ఓ కొండ ఎత్తి పగలేస్తే మూడు అవచ్చు ముప్పై అవ్వచ్చు అయితే ఏమిటవుతుంది వాటిని ఇలాంటి వాటి అన్నింటినీ తేలికగా తీసుకోగలిగేటటువంటి అప్రధానంగా తీసుకోగలిగేటటువంటి మృత్యు భీతి నుంచి నిన్ను బయలు పడే ఏ పరిణామం అయితే ఉందో దానికి అధ్యాత్మ పరిణామం అనేది అందువల్ల మానవులందరూ తప్పక మొదట పరిణామమైనటువంటి ఈ అధ్యాత్మ వికాసాన్ని పొందాలి చదవండి లోకంలో దేనికైనా స్వశక్తి లేదు తనంది తనంతట తానుగా వ్యవహరిస్తున్నట్లుగా గోచరిస్తోంది ఆధారమే లేకుండా ఆధేయము ఎప్పటికి తనంతట తానుగా ఏమి చేసాలదు దట్ ఈస్ ఇన్కెపాసిటేటెడ్ నీ చెయ్యి తనంతట తానుగా కదలదు నీ కనురెప్పలు తనంతట తానుగా కదలవు ఆఖరికి శ్వాస తనంతట తాను కదలదు మనకు తెలియకుండానే జరుగుతుంది కదండి తెలియకుండా అనటంలో అజ్ఞానం తెలుసుకుంటే జ్ఞానం అంతే ఏదైనా సరే నీకు సంబంధించింది ఏదైనా సరే నీకు చేయకుండా జరుగుతోందంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదని ఏమండి మీ వేలులో చేతి వేలులో రక్త ప్రసరణ ఉందా లేదా మీ అరికాళ్ళలో రక్త ప్రసరణ ఉందా లేదా ఎలా తెలుస్తుందండి ఆ బాబు స్పర్శ తెలుస్తోందా లేదా నీకు అని అడిగా స్పర్శ తెలుస్తోందంటే అక్కడ రక్త ప్రసరణ ఉందని అర్థం స్పరిశ తెలియడం లేదంటే రక్త ప్రసరణ లేదు అంటే సరాసరి తెలుసుకునేవి కొన్ని ఉన్నాయి ప్రతీకాత్మకంగా తెలుసుకునేవి కొన్ని ఉన్నాయి ప్రత్యక్షంగా తెలుసుకునేవి కొన్ని ఉన్నాయి పరోక్షంగా తెలుసుకునేవి కొన్ని ఉన్నాయి సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రమాణం ఆరు ప్రమాణాలలో ఏదో ఒక ప్రమాణంలో తెలుసుకోగలుగుతున్నావా లేదా ఆ తెలుసుకోగలుగుతున్నా కానీ ఈ ఆరు ప్రమాణాలు ఎక్కడైతే అసాధ్యమవుతాయి ఆరు ప్రమాణాల ద్వారా తెలుసుకోవడానికి ఏదైతే వీలు కావడం లేదు అది ఆత్మ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా సరే ఈ ఆరు ప్రమాణాల సంగతి ఎందుకు చెప్తారయ్యా అంటే నీ తెలివి అంతా ఆరు ప్రమాణాల చుట్టూ తిరుగుతుంది దానికి వేరే పని పడలేదు ఈ బుద్ధి వికాసం అంతా ఆరు ప్రమాణాల చుట్టూ తనే తిరుగుతుంది వేరే అయితే ప్రమాణాలు దేని విశదీకరించడంలోత్మస్వరూపం బయట నుండి విద్యుత్ శక్తిను యాంత్రిక శక్తిను నీటి సంబంధమైన శక్తిను ప్రయోగించాలి అప్పటికి ప్రయోగించినంత వరకే పనిచేస్తుంది శక్తిని వేరు చేస్తే ఇక పని కదలలేదు అంతే కదా మనం రోజువారీ జీవితంలో అనేక యంత్రాలు వాడుతున్నాం ఆ యంత్రాలను పనిచేయించడానికి ఏదో ఒక శక్తితో కలిపి వాడుతున్నాం శక్తిని యంత్రాన్ని వేరు చేస్తే ఆ యంత్రం పనిచేయదు ఈ మానవ దేహ శివలింగ యంత్రం ఈ యంత్రం కూడా చైతన్యం అనే శక్తితో పూరించబడింది ఆత్మ చైతన్యంతో నిండి ఉంది ఈ ఆత్మ చైతన్యం అనే ఆధారం లేకపోతే ఈ మానవ దేహ శివలింగ యంత్రం పనిచేయదు జీవప్రాణులు ఆ విధంగా లేవు వాటి కదలికలకు అన్నిటికీ ఎల్లప్పుడూ లోపల నుండి శక్తి తెగకుండగా వస్తున్నది అది అని ఎండింగ్ అంతమంది చూడండి పిల్లలు పొద్దున లేస్తాడు తెల్లవారుజా నాలుగింటికి లేస్తాడు రాత్రి పన్నెండు వరకు పడుకోరు వాళ్ళలో సర్పాస్ ఎనర్జీ అంటారనమాట సర్పాస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళలో అంటే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు ఎవరు యాక్టివ్ అనమాట వాడు అలసిపోడు తొందరగా వాడు ఎన్ని ఎంతసేపు ఆడుకోనివ్వండి ఎంతసేపు చదువుకోనివ్వండి ఎంతసేపు చేయని ఏ వాడు చేస్తూనే ఉంటాడు అంటే వాడిని అసలు అలసిపోవడం అనే ప్రసక్తే ఉండదు అనమాట ఇస్ మోర్ కెపాసిటేటెడ్ మరి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి వాడికి ఈ శక్తి కాల్లో ఉందా చేతిలో ఉందా కా ఉందా దీంట్లో ఉండదు భోగాయతనం భోగా సాధనం అవతలు ఉంటదనమాట సూక్ష్మాంగానికి అవతలు ఉంటదనమాట దాని కెపాసిటీ అలా మానవులలో అనేక రకాలైన ప్రతిభలు జీవులలో అనేక రకాలైన ప్రతిభలు మనకు గోచరం అవుతూ ఉన్నాయి సృష్టిలో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి వాటికి కోడి గారిని ఎవరు లేపారు మొదటి సాముకర్లు మనయితే ఎవరన్నా లేపాలి అలా రమ్మో లేపదమ్మో ఎవరో మన లేదే కానీ మనం లేవాము ఎందుకని అంటే మనం చాలా బిజీ కాబట్టి కోడి గారికి వేరే పని పాట లేదు కదా దానికి బిజీ లేదు అది ఏమిటంటే పాప ప్రపంచాన్ని లేపడమే దానికి పని అందుకని మొదటి జాము కల్లా లేచి ఒకరు ఒక అని దానికి జ్ఞానం ఉంది ఎప్పుడు ఆ మొదటి జామైంది ఎప్పుడు చుక్క పొడిచింది ఎప్పుడు కుయాలి వేగు చుక్క పొడిచింది ఈ వేగు చుక్క పొడవగానే కోడి కూస్తుంది ఆ వేగు చుక్క పొడవడం దానికి ఎవరు తెలిసి ఎలా తెలిసింది దానికి దానికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది సహజ జ్ఞానం అని ఈ సహజ జ్ఞానమే నీకు చైతన్యం నుంచి అందుతున్నటువంటి శక్తి అలాగే నీలో ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానం సహజంగా ఉంది దాన్ని